శ్రోతృ బుద్ధి ప్రరోచనార్థం ఈ తలుపు ఈ తలుపులన్నీ వేసిస్తే కొంతమంది పేరు వినీవాడి యొక్క శ్రోత యొక్క బుద్ధి ఎందు అభిరుచిని కలిగించుత రుచి కలిగించాలి వినీవాడి యొక్క బుద్ధికి రుచిని కలిగించాలి ఎందుకంటే జనులు సో ఎస్పెషల్లీ ఆధునిక కాలంలో జనులు ఎలా తయారయ్యారంటే ఎవళ్ళకి నిలబడడానికి కూర్చోడానికి టైం లేదు వేగము ఓ కథ అన్నాడు వేగం ఎంతలా పెరిగిపోయిందంటే జీవించటానికి టైం లేదు అన్నాడు అంత ఎక్కువగా వేగం పెరిగిపో ఇంకో కవి అన్నాడు ఈ ఆధునిక జీవితం వేగమే వేగం వేగమే వేగం ఎంత వేగంగా పరిగెత్తాల్సిపోందంటే పరిగెత్తి వాడు మాయమైపోయాడు వేగము పరిగెత్తి వాడిని నీగేసింది అంటే ఏమిటి వేగమే ఉంది ఇంకా పరిగెత్తి వాడు వేగమే ఉంది అంటే ఏంటి ఇది చేసేసి అది పూర్తి అయిపోయిన ఇంకోటి చేసేసి ఇంకోటి చేసేసి మరో చేసేసి మరో చేసేసి వేగం వేగం వేగం తప్ప చేసేవాళ్ళు పోయేది వీడెప్పుడూ పోయేది వీడెప్పుడూ ఆ ప్రవాహంలో కూతురు పోయాడు లేకుండా పోయాడు ఖర్చు అయిపోయి అని అన్నాడు కవి ఇంకో కవి ఏమన్నాడంటే పూర్వకాలము సాహిత్యము తర్వాత వివిధ శాస్త్రములు వాటి అధ్యయనము అలా ఉండేది ఇప్పుడు ఇంకా అది ఏదీ లేదు ఇప్పుడు కేవలము సిట్ బిఫోర్ ద ఇడియట్ బాక్స్ అంటే టెలివిజన్ ముందు కూర్చోవడము అక్కడి నుంచి ఏది బుద్ధిలోకి వస్తే అది రావడము ఇంకా వేరే ఏమీ లేదు అని చెప్పాడు ఆధునిక కాలంలో ఎలా తయారైందంటే ఆధ్యాత్మికత అంటే టెలివిజన్ ద్వారా ఈ ఇడియట్ బాక్స్ ముందు కూర్చునే అభ్యాసం గల వాళ్ళకి మీరు అందియగలిగేదేదో అదే ఆధ్యాత్మికత అనే పరిస్థితి నిర్మాణం వేదాంతం అంటే ఏంటి ఒక ఛానల్ దానికోసం అలాట్ చేసుకుని ఆ ఛానల్ ద్వారా మీరు నలుగురికి పంచిపెట్టిదేదో అదే వేదాంతము భక్తి కూడా అదే ఆ స్థితికి చేరుతుంది సో పీపుల్ కూర్చుని మనస్సుని యొక్క విశ్రాంతిగా కూర్చొని ముందు అసలు కూర్చోవాలి ఎలా కూర్చోవాలి లెట్ గో అన్నిటినీ విడిచిపెట్టేసి సంసారం యొక్క ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసి కూర్చోవడం ఓ గంట సేపు కూర్చోవడం ఇది ఎలాగంటే నువ్వేదైనా పని చేయదలుచుకుంటే దానిని వాయిదా మెయ్యకు వెంటనే ఆ పనిని చెయ్యి అని ఓ మహాత్ముడు చెప్పాడు చెప్తే శిష్యుడు ఒకడు ఆ గురు శ్రోతలలోంచి శిష్యుడు ఒకళ్ళు వచ్చి స్వామికి నీకు చెప్పిన మోహ నా బుద్ధికి చాలా బాగా వచ్చింది నాకు నేను పూర్తిగా కన్విన్స్ అయిపోయాను ఇక నేను మళ్ళీ వారి నుంచి తప్పనిసరిగా నీ పాఠించాడు అని అంటాడు పెళ్ళి వారి నుంచి పెట్టారంటే మళ్ళీ వాళ్ళ వెళ్లించాడు కదా ఆ రక జనులు ఆ విధంగా తయారయ్యారు వాటెవరా సో ఏ రకమైనటువంటి అభిరుచి అంటే గంభీరమైన విషయం మీద ఆ మనస్సుని ఏకాగ్రం చేయుట గాఢమైన శీలమును కలిగి ఉంచుతా ఈ లక్షణాలు తగ్గిపోయాయి సమాజంలో తగ్గేమో అనిపిస్తుంది సో చాలా ఏమంటారంటే ఆ సమాజంలో ధర్మం తగ్గిపోయింది ధర్మం పెరిగిపోయింది ఇలా కంప్లైంట్ చేస్తా ఆ కంప్లైంట్స్ ఏమున్నది పెద్దది విలువైన కంప్లైంట్ ఏం కాదు కానీ ఇది మాత్రం కొంచెం సమాజంలో ఉండే జనులు గమనించదగ్గరు అంటే లోతైన విషయాన్ని ఏకాగ్రమైన మనస్సుతో పరిశీలించటము ప్రశ్నించటము ఆలోచించటము ఇన్వెస్టిగేట్ చేయటము అనే స్వభావము తగ్గిందేమో అనిపిస్తుంది వాటెవర్ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని యొక్క ఆ అభిరుచిని కలిగించటం కోసం దేనికి అభిరుచి వస్తువును పరిశీలించడానికి అభిరుచి ఉండాలి పరిశీలించాలి ఆ సో మనస్సులో ఏదైనా వికారం కలిగిందనుకోండి ఆ వికారం కలిగిన వెంటనే ఇటువంటి పరుగులు తీయడం కాకుండా పరిశీలించాలి దాన్ని ఒక్కటిసారి పరిశీలించాలి తలపోటు వచ్చిందనుకోండి తలపోటు వచ్చిన వెంటనే ఏదో భూమి ఆకాశం లేకపోయిన ఏకమైపోయినట్టుగా దగ్గోలు పెట్టేసి వెంటనే ఈ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ ఇది వేసుకున్నాను మీరేమో ఐదు నిమిషాల తర్వాత వేసుకున్నాను ఇప్పుడు మీరు ఇంకోటి వేసుకోమంటున్నారు ఇది కూడా వేసేసుకోమంటారా అని అలాగా అంతలా పరుగులు తీసే ప్రభావం ఉండకూడదు తలపోటు వచ్చినట్లయితే పోతుంది అది ఇట్ విల్ గో ఈ జస్ట్ బీ పరిగెత్తడం మానేసి జంతువులు వేయడం మానేసి మాట్లాడడం మానేసి సెల్ ఫోన్ కట్టేసి అలా విశ్రాంతిగా యూ జస్ట్ బీ ఫర్ ఎ వాయిల్ ఆ తలపట్ పోతుంది లేకపోతే ఆ మృతాంతం రాసుకుంటే పోతుంది కొంచెం ఆ స్పేస్ ఉండాలి ఆ లీషర్ లీషర్ అంట ఆ ఇన్నర్షర్ ఇన్నర్ స్పేస్ ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి విచారాన్ని మనం చేయగలుగుతాం కాబట్టి అటువంటి ఒక ఇన్నర్ స్పేస్ ని క్రియేట్ చేసి ఈ విచారముపై అర్జునులకు అభిరుచిని కలిగించటం కొరకై దానిని స్థితిస్తున్నాడు ఋషిభై వశిష్టాది బహుధ బహుప్రకారం గీతం కథితం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్విజ్జులు ఏమో ఉంటూ ఉంటాయి క్విజ్ జనరల్ నాలెడ్జ్ క్విజ్ దాంట్లో ఆ జార్జ్ వాషింగ్టన్ ఎవరు అని అడిగితే తక్కువ సమాధానం చెప్తారు అమెరికా నేషన్ ని స్థాపించిన ఏదో ఆయన సంస్థాపకులు మహాపురుషుడు వశిష్ఠుడు ఎవడంటే ఎవరు సమాధానం ఎవరికీ సో ఈ యొక్క అలా ఉంది పోనీ కొంచెం శాస్త్రము లేకపోతే పురాణము సంస్కృతం చదువుకున్న వాడిని కాబట్టి వశిష్ఠుడు ఎవడండి అని అడిగాడు అనుకోండి అడిగితే ఏదో కథ చెప్తాడు తప్ప ఏదో ఏదో ఎక్కడో విన్న కథ చెప్తాడు తప్ప వశిష్ఠుడు ఫలానా అనేది చెప్పడు ఏదో కథ చెప్తాడు వశిష్ఠుడు ఏమిటండే ఒక ఆయన చెప్పాడు మొన్న అక్కడక్కడికో వెళ్ళానండి నేను అక్కడ ఓ చెట్టు కింద ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చొని వశిష్ఠుడు తపస్సు చేశాను అని అక్కడ ఉన్నాయని చెప్పాడు నాకని ఆయన అడిగిపోతాడు సంథింగ్ లైక్ దట్ ఇప్పుడు వశిష్ఠుడు హిమాలయాల్లోను నార్త్ ఇండియాలోను సౌత్ ఇండియాలోను కేరళలోను ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ఒకేసారి ఉండలేదు కదా వశిష్ఠుడు ఎదురువేరు వశిష్ఠుడు అంటే ఎక్కడ సో వశిష్ఠుడు ఏం చెప్పాడో మీకు తెలియాలంటే యోగ గ్రంథం ఒకటి కదా దాన్ని కొంచెం చూసి చూస్తూ తెలుసుకుని ఆయన ఏం చెప్పాడు వశిష్ఠాది మహర్షులు ఏం చెప్పారు చెప్పాడు యోగ వాసి అష్టావక్ర మహర్షి ఏం చెప్పాడు అష్టావక్ర సంహితాలు ఒక పుస్తకం ఉంది దాన్ని చూసి చూస్తే తెలుస్తుంది సో కాబట్టి ఋషులు ఏం చెప్పారంటే ఏదో ఏదో ఒక విశ్వాసం పెట్టి మంగళవారం పొద్దున్న వంకాయ కూర తిరగకూడదని చూసి చెప్పారు ఇలాగేదో చెప్పడం అయితే బుధవారం నాడు మధ్యాహ్నం ఎడ ఈశాన్యం వైపు వెళ్ళొద్దు నైతిక వైపు వెళ్ళాడని దత్తాత్రేయ మహర్షి చెప్పాడు ఏదో సంథింగ్ కూర్చున్నాను కూర్చు తల తోకాలైన సమాచారాన్ని అర్థంబర్ధం లేని సమాచారాన్ని అహేతుకమైనటువంటి విశ్వాసాన్ని ఋషులకి అంటకట్టడం ఋషుల పేర్లు దానికి ముడి దాని అర్థం ఏంటంటే ఋషి చెప్పిన దాన్ని తెలుసుకోకపోవడం పెద్ద సమస్య ఇదంతా కూడా ఎనివే ఏదో చేస్తున్న మీరు అన్యథ భావించకూడదు సో వశిష్ట మహర్షి అష్టావకర మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి ఏం చెప్తాడు తెలుసుకోవాల్సింది యాజ్ఞవల్క్య మహర్షి ఏం చెప్పాడు యాజ్ఞవల్క్య మహర్షి ఏం చెప్పుకుంటాడు ఏదో తీర్థయాత్ర చేయమన్నా అయితే పూజ చేయమని కాదండి మీరు తీర్థయాత్ర పూజ మంచిదే ఆయన ఏం చెప్పాడో మీరు ఒకసారి ప్రశ్న తీసుకొస్తే తెలుస్తుంది గృహదారంనిషత్తులు తీసుకొస్తే తెలుసు లేకపోతే అలాంటి ఒకనిషత్తులు నిర్ణయం అని అడిగితే తెలుస్తుంది మహర్షులందరూ కూడా అనేక రకాలుగా అనేక ప్రక్రియల ద్వారా ఈ క్షేత్రజ్ఞ తత్వాన్ని వారు బోధించు ఉన్నారు బహుప్రకారము దీతం అనేక రకాలుగా చెప్పారు ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు చెప్పిందే వశిష్ఠుడు చెప్పాడు వశిష్ఠ్యుడు చెప్పిందే ఆ వ్యాసుడు చెప్పాడు వ్యాసుడు చెప్పిందే శుకుడు చెప్పాడు వాళ్ళందరూ ఒకే తత్వాన్ని చెప్పారు ఆత్మతత్వాన్ని చెప్పారు మరింత చెప్పలేదు చెప్పిన దానిని చెప్పిన ఏదో కొత్తగా చెప్తున్నట్టు మీకు కనిపిస్తుంది తప్ప విషుగనేది ఉండదు అసలు ఇక్కడ ఎడ్యుకేషన్ ఉన్నది విషుగ్ వేసుకోండి అనే మాట లేకుండా చెప్పారు అనేక ప్రకారాలుగా అనేక పద్ధతులను ఉపయోగించి అదే ఆత్మతత్వాన్ని చెప్పారు అసలు చందస్సులకు కూడా అవే చెప్పాయి ఛందస్సులు అంటే ఏమిటి ఛందాంశి ఋగాదీ వేదములు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్గుణవ అనే వేదములకే ఛందస్సులు అని పేరు తై ఛందోభి వివిధై నానా ప్రకారై పృథక్ వివేకం ఆ వేదములు అనేక ప్రకారములుగా ఈ ఆత్మతత్వాన్ని అవి దానము చేస్తున్నాయి ఇప్పుడు మీరు గాయత్రీ దేస్తారు మాల తిప్పుతారు సూర్యుడికి దండం పెడతారు గాయత్రి మంత్రం తటే సూర్యుడికి దండం పెడతారు మాల తిప్పుతారు ఆ గాయత్రి మంత్రం మీరు ఈ మాల తిప్పుతున్నారు సూర్యుడికి దండం పెడుతున్నారు గాయత్రీ దేవి దేవాలయం కడతారు గాయత్రీ దేవి దేవాలయం కడతారు ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఇవి చేస్తారు తప్ప ఆ గాయత్రీ మంత్రం యొక్క అర్థం ఏమిటని ఎవడో పఠించకూడదు మీరు ఆ గాయత్రీ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది ఆత్మతత్వమే అవుతుంది త్రియమ్మగ నిజామహే మంత్రం చెప్తాం కానీ దాని సాధ దాంట్లో ఉన్న అర్థం ఏమిటో తెలుసుకుంటే దాంట్లో ఆత్మతత్వమే సో ఈ విధంగా మీరు వేదములలో ఉండే మంత్రములను వేటిని చూసినా వాటి ఎందుకు ఆత్మతత్వము తులికిస్తలాడుతూ ఉంటుంది సర్వత్రా కూడా ఇంకా ఉపనిషత్తులైతే చెప్పలేకన్నది నేను సంహిత ఇత్యాది కర్మకాండ భాగంలో కూడా మీకు ఆత్మస్వరూపము దాని ఎందు అంతర్నితంగా సంకేత రూపంగా ప్రతీక రూపంగా ఉంటుంది కథలు చెప్పే సందర్భంలో కూడా ఎప్పటికీ ఉంటాయి ప్రిన్సిపల్ కథ కథ కోసం కాదు ఫండల్ రూల్ అది కథ కథ కోసం కాదు నేను ఒకసారి కథని గురించి ఒక ప్రశ్న వేశా ఆచార్యుల్ని ఆచార్యులు కథ చెప్పారు చిన్న మేము అప్పుడు కులాల చదువుకునే వాళ్ళం నేను కథ చెప్తే ఆ కథ విని ఆ కథ మీద ఒక ప్రశ్న వేశాను వేసే అప్పుడు కథ కథ కాదు కాబట్టి ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆలోచించు కథ నేను ఎందుకోసం చెప్పానో ఆలోచించు ఆలోచించి ఆ తర్వాత నీకు ప్రశ్న వేయాలనిపిస్తే వేరు అన్నారు ఇంకా నేను ప్రశ్న లేదు ప్రశ్న వేరంటే ఇప్పుడు మీరు ఈ కామని జరిగిన కథ ఏమో కథలు ఉంటాయి కాశీ మధ్యన కథలాగా లేకపోతే పంచతంత్ర కథలు ఉంటాయి పంచతంత్ర కథలో ఒక పక్షి ఒక ఎలక ఓ పక్షి ఏవో ఉంటుంది ఆ ఎలక అలా ఎందుకు చేసింది అని మీరు ప్రశ్న వేశారు ఏం చెప్తాడు ఎవడేం చెప్తాడు అంటే అక్కడ అక్కడ అక్కడ ఇష్యూ ఎలకా పక్షి కాదు అక్కడ ఇష్యూ ఏంటంటే ఏదో ఉంది ఒక సంకేతము ఒక సందేశము ఉన్నాయి దాంట్లో అందుకోసం చెప్తారు మీరు ఆ సంకేతాన్ని సందేశాన్ని పట్టించుకోండి ఆ ఎలక అలా ఎందుకు చేసింది ఆ పిల్లి ఎలా ఎందుకు చేసింది అంటారు కాబట్టి కుంభకర్ణుడు ఎందుకంటే అంతలా ఎందుకు నిద్రపోయాడని ఒక ఆయన అడిగాడు కావున కుంభకర్ణ నిద్ర గుడి ఎందుకు నేను నిద్ర గుడింది నేను చూసుకో కుంభకర్ణ నిద్రపోయడం ఏదో ఏదో కథలో చెప్పారు అక్కడ సంకేత ముహూర్తం ఉంటుంది కుంభకర్ణుడు తమో గుణానికి ప్రతీక వాడు ముగ్గురు అన్నదమ్ములు విభీషణుడు సత్వగుణము రావణాసురుడు రజోగుణము కుంభకర్ణుడు తమో గుణము అది దాని సందర్భం అది తెలుసుకుని ఆ తర్వాత ముందుకు వెళ్ళాలి కానీ ఏదో ప్రశ్నలు అలాంటి ప్రశ్న ఇప్పుడు రామాయణంలో కుంభకర్ణుని రాముడు చంపినట్టున్నాయి అదే మీరు భాగవతం భారతంలోకి వస్తే భారతంలో మళ్ళీ రామునికి ఆధముతుంది అక్కడ కుంభకర్ణుని లక్ష్మణుని చంపారు ఇప్పుడు ఎవరు చంపారో చెప్పండి ఇదిగం మేతరపా ఈ దగ్గర మొత్తం మీద ఎలాగో అలాగో అధిగమించడమే ముఖ్యం అంటే అభిప్రాయం ఏంటంటే కథ కథ కోసం కాదు అని తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్ గురించి నేను డగ్రెస్ అయ్యాను ఇదేటర్ కాబట్టి ఈ వేదములలో ఆ కథలుంటాయి ఆ కథలు అర్థవాదలు ఉంటాయి వాటిల్లో కూడా ఒక సంకేత రూపంగా ఆత్మతత్వాన్ని చెప్పే ప్రయత్నమే చేస్తా పరమాత్మని ఆత్మతత్వం నుంచి విడదీసి ఎక్కడ చెప్పదీసి చెప్తారు ఆ పరమాత్మని ఆత్మతత్వంతో కలికే చెప్తారు సో ఇప్పుడు ఉదాహరణ చేసుకోండి విషయ విను సో ఆహారము ఓ ఓ ఈశ్వర నీ అనుగ్రహముకే మాకు ఆహారము శరీర బలము సమృద్ధిగా కలుగుగాక మా పశువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆరోగ్యముగా ఉండుగాక అని ఈ విధంగా సో తను తన కుటుంబము తన సమాజము చూపే పశుపక్ష్యాదులు ఇవన్నీ క్షేమంగా ఉండుగాక అది ఇలా ఉంటాయి మంత్రాలు ఆ మంత్రాలు చూసుకుంటే వాటిల్లో ఒక విష్ణజనీనత సకల ప్రాణులను ఆత్మరూపంగా భావన చేసేటువంటి ఒక విశాల హృదయను ఇవన్నీ కూడా కనపడతాయి తల్లే భగవంతు అలాంటి ప్రార్థనలు సో మానవ మహానంత మతమానో అర్భతం అంటే సమాజంలో మా కుటుంబంలో పెద్ద వయస్సు వాళ్ళకి కష్టాన్ని కలగకుండా క్షేమండల వీటిలో చూడు పిల్లలకి కష్టాన్ని కలగకుండా క్షేమండీలో చూడు అని సో ఈ ఈ విధంగా ఉంటుంది తప్ప మామూలుగా భక్తిని బజారు సరుకు చేసి వ్యాపారం చేసే ధోరణిలో ఉండదు దేవుళ్ళను వ్యాపార కేంద్రాలుగా మార్చటము దేవుళ్ళని వ్యాపారానికి ప్రతీకలుగా మార్చేయటము ఇదంతా కూడా ఒక పెద్ద వికృతి అలా ఉండదు శాస్త్రాల్లో అలా ఉండదు శాస్త్రాల్లో ఆత్మతత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాయి అన్నీ కూడా ఎనివే సో పృథక్ వివేకత గీతం ఎందుకంటే మీరు వేదమంత్రాలని వాటిని చూసినట్లయితే క్షత్ర క్షేత్రజ్ఞ వివేకమును ఏదైతే డైరెక్ట్లీ వారు ఇండైరెక్ట్లీ సూచన రూపంగా చెప్పిన సందర్భాలు చాలా అధికంగా మీకు కనపడతాయి నేను మొత్తం వేదం అంతా తీసుకుని చెప్తున్నా మీరు మొత్తం వేదం అంతా ఉపనిషత్తు దగ్గరికి వస్తే ఇంకా ఉన్నదంతా ఇంకేమీ లేదు ఉపనిషత్తు దగ్గరికి వస్తే క్షేత్ర క్షేత్రజ్ఞతత్వం తప్ప మరేమీ లేదు అసలు మీరు వేదాల్లో ఉండే ఉపాసనలను చూసినట్లయితే ఆ ఉపాసనలు ఎలా ఉంటాయంటే అధ్యాత్మంతో విడదీయలేని విధంగా ముడిపడి ఉంటుంది మీరు అసలు విడదీయలేరు అధ్యాత్మం నుంచి విడదీయలేరు ఉపాసన అధ్యాత్మంతో కలిపే ఉంటారు కాబట్టి వేదములలో ఈ అధ్యాత్మ పద్ధతి చాలా లోతుగా విస్త విస్తారంగా బోధించబడి ఉన్నది కించ ఇంకా ఏంటంటే బ్రహ్మసూత్ర ్రహ్మసూత్ర పదములు కూడా క్షేత్ర క్షేత్ర వివేకాన్ని బాగా బోధించాయి ఏమిటి బ్రహ్మసూత్ర పదములు అనగానే బ్రహ్మణ సూచకాని వాక్యాన్ని బ్రహ్మసూత్రాన్ని ఆ పరమాత్మని సూచనా ప్రాయంగా చెప్పేటువంటి వాక్యములకు బ్రహ్మసూత్రములు అంటారు బ్రహ్మసూత్రముల పుస్తకంగా ఏం కాదు బ్రహ్మసూత్రాన్ని అంటే బ్రహ్మ సూత్రముల పుస్తకం అనుకున్నారు అది కాదు దట్ ఇస్ నాట్ ది టాపిక్ క్రియా బ్రహ్మ సూత్రములో పుస్తకం ఒకటి ఉంది దట్ ఈస్ నాట్ ది టాపిక్ ఫియా ఇక్కడ టాపిక్ వేదంలో ఉండే బ్రహ్మను సూచనా ప్రాయంగా చెప్పే వాక్యములే ఇక్కడ కాబట్టి బ్రహ్మ సూత్రములో పుస్తకంలో ఉండేవి కూడా బ్రహ్మను సూచనాప్రాయంగా చెప్తూ ఉంటాయి దట్ ఇస్ దే బట్ అలాగా అది ఇది టాపిక్ ఒకటే అయినా ఇది అదే అయినా అనే చేయకూడదు కదా మనకు హేతుబద్ధంగా చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ బ్రహ్మ సూత్ర పదములు అంటే బ్రహ్మ సూత్రములు అంటే పరమాత్మను సూచనాప్రదాయంగా చెప్పే వాక్యములు ఎక్కడున్నాయి వాక్యములు వేదంలో వాక్యములే వేదంలో ఉపనిషత్తులలో ఉండే వాక్యములే ఈ వాక్యములను మనం పట్టుకోవాల్సి ఉంటుంది వాక్యాలను పట్టుకోవాలి లోకంలో ఒక ప్రసిద్ధి కలదు ఏమిటంటే వాక్య విచారము అంటారు విచారం ఇన్వెస్టిగేషన్ వాక్యాన్ని విచారణ చేస్తారు వేదాంత సభల్లోనూ కూడా వాక్యాన్ని విచారణ చేస్తారు ఇప్పుడు క్షేత్రజ్ఞం చాపి మాం బుద్ధి క్షేత్రజ్ఞతత్వము అదే పరమాత్మ అని వాక్యం ఆ వాక్యం మీద విచారణ చేస్తారు అయితే ఆ విచారములో ఒక శోభ ఉండొచ్చు లేదా ఒక లోటు ఉండొచ్చు శోభ ఆ లోటు ఏమిటి అది మన స్వరూపాన్ని నుంచి విడదీసేసి మన స్వరూపం నుంచి విడదీసేసి కేవలము ఏదో ల్యాబొరేటరీలో ఒక టిష్యూని ఆ మైక్రోస్కోప్ కింద పరీక్ష చేసినట్టుగా ల్యాబొరేటరీలో టిష్యూని ఎలా పరీక్ష చేస్తారు బయాప్సీ చేసినప్పుడప్పుడు వీటి శరీరం నుంచి దాన్ని పోసేస్తారు ఒకసారి ముక్కను పోసేస్తారు పోసేసి ఇంటికి పంపించేస్తారు నువ్వు ఇంటికి పోరాని ఈ ఇంటికి పోయి మన దాన్ని కొడుకుంటాడు అప్పుడు ఆ టిష్యూ ముక్క దాన్ని స్టెటోస్కోప్ దిందో లేదా స్టెటోస్కోప్ కాదు మైక్రోస్కోప్ దిండు పెట్టి పరిశీలిస్తాడు అలా పరీక్షిస్తారు అది స్టెరైల్ అట్మాస్ఫియర్ లో ఆ ల్యాబోరేటరీలో స్టెరైల్ కండిషన్స్ లో పరీక్షిస్తారు వీడి దేహంలో ఉన్న కండిషన్స్ లో వీడి దేహం నుంచి పరీక్షిస్తాడు పరీక్ష దాన్ని డయాగ్నాస్టిక్స్ అవసరమే ఇట్ ఈస్ నీడెడ్ తర్వాత మందు ఇస్తాడు ఇప్పుడు మందు టిష్యూ మీద పనిచేయాలి పనిచేయాలంటే టిష్యూని కోసేసి దాన్ని ఎత్తుమే పోస్తారు మందు అలా పోయరుగా ఆ విష్ణు వీడిలో భాగంగా ఉండగా మందు వీడు వేసుకుంటే అది బాగుపడాలి అలాగే దాన్ని వీడి నుంచి విడదీసేస్తే వైద్యం ఏమి లేదు ఇంకా ఇంకా కోసం వీడి నుంచి సెపరేట్ చేసినా వీడి నుంచి విడదీయకూడదు నిజంగా వైద్యం చేసేస్తుంది అలాగే వాక్య విచారము వాక్యాన్ని వాడి స్వరూపం నుంచి విడదీసేసి ఆత్మస్వరూపం నుంచి విడదీసేసి ఎగురకుండా ఇదిగో ఈ పుస్తకంలో ఈ వాక్యం ఉన్నది అర్థం ఏంటి అని విచారం చేస్తే దానివల్ల కలిగే ఫలము చాలా అల్పం అలా ఉండకూడదు వాక్యం వాక్యాన్ని విచారం చేసినా అల్టిమేట్ గా బయాప్సీ చేసి టిష్యూని మైక్రోస్కోప్ కింద చూసి డయాగ్నాస్టిస్ వచ్చిన దానికి ఫలమేంటి దాని ఆ ఇన్వెస్టి ఆ రిజల్ట్ ని ఆ మనిషికి అప్లై చేసి వాడికో మందు అప్లై చేసి వాడు ఆరోగ్యం బిగుటపడాలి అప్పుడు ఆ బయాప్సీ చేసిన దానికి అలాగే ఇక్కడ ఈ ఉపనిషత్తులో ఈ వాక్యం ఉన్నది ఈ వాక్యానికి అభిప్రాయం ఏమి అని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్ పర్యవసానమేమి అది స్వరూపము నాకు తన జీవితాన్ని జ్ఞానమయము చేసుకున్నట అది దాని ప్రయోజనం అటువంటి స్వరూపానికి అన్వయించుకోవడం ప్రక్రియను పక్కన కేవలము భయాప్సీ చేసినట్టుగా వాక్యాలను విచారం చేసి తత్వంశం అంటే అర్థమైతే అహం బ్రహ్మాస్మి అంటే అర్థమైంది ఇది లైబీ చెప్పాడు అలా చెప్పాడని ఊరికే దాని మీద ఆ విచారణ చేస్తే ఉపయోగమై ఉంటాడు అందుకే నేను కూర్చోబెట్టేసి నేను ఎవేవో విషయాలు చెప్పేస్తూ ఉన్నాను అయితే మీరు గమనించదగ్గ విషయాలే కాబట్టి అటువంటి వాక్యములు ఆత్మస్వరూపాన్ని గురించి బోధించే వాక్యములు వేదాల్లో ఉన్నాయి వాటికి బ్రహ్మసూత్రములు అంటారు బ్రహ్మా బ్రహ్మసూత్రై పద్యతే ఆ బ్రహ్మసూత్రములను విచారణ చేసుకుని స్వరూపానికి అన్వయించుకుంటూ విచారణ చేసుకుంటే మీకు ఆ పరమాత్మ స్వరూపము మీ అనుభవంలోకి వస్తుంది విచేతమే ఆ పరమాత్మకు బ్రహ్మసూత్ర పదము అని పేరు బ్రహ్మసూత్ర కాబట్టి ఇది కాని పదాన్ని ఉచింటే ఆ పదములు బ్రహ్మసూత్ర పదములు అనే పదే ఆ వాక్యములలో ఉండే పదములు పదములను కలుపుకుంటే వచ్చే వాక్యము ఆ వాక్యమునకే బ్రహ్మసూత్ర పదము అని పేరు ఎందుకంటే ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఒక్కొక్క వాక్యమును పట్టుకుంటే మీకు బ్రహ్మ సూచన ప్రాయముగా మీరు తెలుసుతో ఉంటుంది మీరు ఆ సూచనని పట్టుకుని ముందుకు వెళ్ళిపోతే విచార పద్ధతిలో మీరు ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు ఎప్పుడు కూడా నేను సలహా ఇస్తా దిస్ హాట్ ఇంజనీటర్డే సాటర్డే కదా శనివారం కదా శనివారం అంటే పవిత్రం కూడా పైన వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు హాట్ డే పూర్తయింది కొంచెం తలబడుతూ ఉన్న ఈ శుభ సమయంలో ఈ పవిత్ర స్థానంలో మీకు సలహా ఇస్తా ఏమంటారా సలహా ఏంటంటే సంసారం నుండి విముక్తికి ఒకే ఒక మార్గము విచార మార్గము విచారము తప్ప మనల్ని ఏది ఉద్ధరించలేదు మీరు విచారం చేయాలి మీకు ఏదైనా దుఃఖం కలిగిందనుకోండి దుఃఖం కలిగింది కదా అని జంతులు వేసుకుంటా లేదా వేల వాడేదో అర్థం అర్థం అని దాని వెంట పరుగులు తీస్తా అలాగే మీరు దుఃఖం నుంచి వినిపిచ్చి ఎన్నడూ పొందలేరు అలా చేస్తే ఎవటవుతుందో తెలుసు అండి ఒక దుఃఖంలోంచి మరో దుఃఖంలోకి మీరు గొంతుకుంటూ జీవిస్తారు క్రైసిస్ కు క్రైసిస్ కు క్రైసిస్ కు క్రైసిస్ అలా పోతుంది అది పద్ధతి కాదు మీకు దుఃఖం కలిగిన వెంటనే ఈ దుఃఖమునకు హేతువు ఏమి అని విచారం చేయాలి ఓ వైపు దుఃఖిస్తు ఉన్నప్పుడు కూడా విచారాన్ని నిద్రపెట్టుకోండి మరి దుఃఖ భారం అధికంగా ఉన్నప్పుడు కొంచెం దుఃఖాన్ని కొనసాగించేసి ఆ భారం ఒక పని తగ్గేకైనా చేసి తీరాలి మీ మనస్సులో మీకు బోరు డబ్బు ఉందనుకోండి కొడుతోంది బోరు కొడుతుంది కరెంటు పోయింది టీవీ బంద్ అయ్యింది కేబుల్ పని చేయటం లేదు బోరు కొడుతుంది మళ్ళీ ఏం చేద్దాం అంటే ఎవరికో టెలిఫోన్ చేయడమో ఏ రోజు కాదు అలాగే కూడదు బోరు కొడుతుందే అనిపించడం అంటే అసలు బోరు కొట్టడం అనగానే ఈ మానసిక స్థితి యొక్క పూర్వాపరము ఏంటి దాన్ని పరిశీలించాలి విచారించాలి విచారిస్తే పోతుంది బోరు కాదు పోతుంది పోయి దాని స్థానంలో శాంతి ఉంటుంది బోరుడము శాంతి ఒకలాగే ఉంటాయి మీకు తెలుసా బోరుడము బోరు కొడుతుంది అనుకోండి శాంతి ఎలా ఉంటుంది శాంతి ఎలా ఉంటుంది వడ్ల గింజలో బియ్య గింజ అదే బోరుడము దాన్ని విచారం చేస్తే శాంతి అయిపోతుంది బోరుడం మీకు చాలా ఇబ్బంది అని కలిగిస్తుంది శాంతి ఏం చేస్తుంది మనస్సుకి శరీరానికి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి బోరుడం కెన్ బి ట్రాన్స్ఫార్మ్ శాంతి దుఃఖాన్ని ఒక వైరాగ్యం కింద ట్రాన్స్ఫామ్ చేసుకోవచ్చు దుఃఖాన్ని విరక్తిగా మార్చుకోవచ్చు నిర్వేదముగా మార్చుకోవచ్చు దుఃఖమైతే ఇబ్బంది నిర్వేదమైతే ఉదాసీనంగా ఉండిపోతాయి అన్నీ ఇవన్నీ కూడా సుఖములను విచారణ చేయకపోతే రోగములకు దారి తీస్తాయి సుఖాన్ని విచారణ చేస్తే శాంతంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాయి విచారమును మించినది ఏది ఇప్పుడు మీకు విచారం యొక్క గొప్పతనం చెప్పాలంటే ఇప్పుడు డైబెటీస్ ఉందనుకోండి డైబెటీస్ కెన్ బి మేనేజ్ అండ్ కెన్ బి రివర్స్ డైబెటీస్ ని మేనేజ్ చేయొచ్చు కంట్రోల్లో పెట్టుకోవచ్చు రివర్స్ చేయొచ్చు రివర్స్ చేయొచ్చు అంటే ఇది లేకుండా చేసుకోవచ్చు కానీ కండిషన్ ఏమిటో తెలుసిన విచారం ఎడ్యుకేషన్ మీకు దాని గురించి సమాచారం తెలుసు నో and then practice. You can manage it, and then you can reverse it. It means two- Perché. And it means the Clone, Now, power that your thinking is not made at all. In loso' punto de vista that you cannot realize your attention, treating myself as well as that body and so we refer to that Asayatmeno. Please visit this as the Howl sigu, the Bahtsi quis or du item and dan I信 it to, smells like that. Basket, తర్క రాహిత్యమే భక్తి అనేటువంటి ధోరణి తప్ప అలా ఉండకూడదు విచార విచారణ చేసి ప్రేమను కలిగి ఉండడము విచారణ నుంచి పుట్టేటువంటి ప్రేమకు భక్తి అలా ఉంటుంది చెప్తారు అనివే సో ఇప్పుడు గజేంద్ర మోక్షంలో ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకానికి తెలుగు పద్ధతి ఎవనికే జనించు జగము అని అది ప్రార్థన చేసుకున్నాడు శరణాగతి చేసుకున్నాడు ప్రార్థన చేసుకున్నాడు కానీ ఎలా ఉంది ఆ ప్రార్థన శరణాగతి ఎలా ఉంది విచార విచార గర్భితముగా లేదు దాని నింద విచారమే ఉండదు ఎవరికే జనం జగను ఎవని లోపల నుండు నీనమై ఎవని ఎందు బిందు అన్నాడంటే అప్పటికే ఈ కనపడే జగత్వ ఆభాస అని దాని ముందు మీకు చెప్పకనే చెప్పినట్లు ఎంత విచార పూర్వకంగా ప్రార్థన చేసుకున్నాడు ప్రార్థన అంటే అలా ఉండాలి కాని ధగద్ధి ప్రార్థన అది అంత ప్రార్థన ఉంది అంత ప్రార్థన ఉంది తగనటం తగనటం ప్రార్థన అది రావణాసురుడు చేశాడా ప్రార్థన పైగా రావణాసురుడు చేశాడా రావణాసురుడు చేసిన ప్రార్థన మీకు ఎందుకు అనవసరం కదా వశిష్ఠుడో వామదేవుడు చేసిన ప్రార్థన కాబట్టి కొంచెం రుదిముగా ఉంటుంది రుది ఆసరికి సంగీతంలో కూడా వేగమే సంగీతంలో వేగం నృత్యంలో వేగం ఇది వరకు లాగా ఐదారు ఏళ్ళు కష్టపడి సంగీతం నేర్చుకుని అప్పుడు ఏదో పాడడం కేంద్రం పాడడం అలాగే ఎవరికి టైం లేదు ఒక గంటలోనో రెండు గంటల్లోనూ రుజును పట్టేసుకోవాలి వెంటనే పాడేసేయాలి పాఠం కూడా వేగమే సో లేస రెండు విలేషను ఉండాలి విచారము విచారము చాలా ముఖ్యం కాబట్టి మీరు బ్రహ్మసూత్ర బ్రహ్మసూత్రములు అంటే బ్రహ్మను సూచనగా చెప్పే వాక్యములను పట్టుకునే వాటిని విచారం చేసినట్లయితే మీరు ఆ పరమాత్మను మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు ఇట్ ఇస్ డాక్టర్ అంత పవర్ఫుల్ అండి ఆ విచారానికి అంత శక్తి కలహి అనువర్తీ గీతం అనే మాత్రమే మీరు అనుమృతి చేసుకోవాలి అలాగా ఋషిభై బహుధా గీతం వివిధ ఛందోభ పృథక్ గీతం బ్రహ్మసూత్రపదం కీర్తి సమగిన ఆయన దృష్ట్యా అందం చెప్తున్నారు ఆత్మేత్యేపాసీత ఇచ్చి హీ బ్రహ్మసూత్రపద ఆత్మాజ్ఞా బ్రహ్మసూత్ర పదములను మనం ఎందుకు ఎందుకంటే హి ఎలా ఏద ఉపనిషత్తులలో కొన్ని కొన్ని వాక్యములు ఉన్నాయి బ్రహ్మను సూచించే వాక్యం బ్రహ్మను విధమిత్తంగా మీకు ఎదురు మీ కళ్ళ ఎదురుగా పెట్టి కానీ ఉండదు అలా ఎందుకంటే విజ్ఞాతమరే కేమ విజానీయ బ్రహ్మ జ్ఞేయము కాదు తెలియబడేది కాదు బ్రహ్మ తెలుసుకునేవాడి యొక్క స్వరూపం బ్రహ్మ తెలుసుకునేవాడి స్వరూపాన్ని దేంతో తెలుసుకుంటారు తెలియబడేదైతే కంటితో తీసో చెవితో వినో మనస్సుతో ఊహించో తెలుసుకుంటారు తెలుసుకునే వాటి స్వరూపమే అయి ఉన్న పరమాత్మను మీరు దేంతో తెలుసుకుంటారు అంటే తెలుసుకున్న సంభవము కాదు కాబట్టి బ్రహ్మను ఇదమిత్తంగా దాన్ని ఒక రూపంగా తయారు చేసి మీ మీరు ఏదో కొంతసేపు అభిషేకమో లేకపోతే పూజ ఏదో దండం పెట్టి మళ్ళీ మేము వెళ్ళి మీ లౌకిక వ్యాపారాలు చేసుకుంటారని అలాగే బ్రహ్మతో వర్కౌట్ కాదు దాని నాది వేయి తీసుకో వర్కౌట్ కాబట్టి ఆ ఒక బ్రహ్మను సూచనగా మాత్రమే చెప్పుట సంభవమగను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆత్మే తేవ ఉపాసీత ఇది బృహదాలో ఉన్నది బ్రహ్మ విద్య బ్రాహ్మణం అని దాని పేరే బ్రహ్మ విద్య బ్రాహ్మణం దాంట్లో ఉంది అంటే అహం బ్రహ్మాస్మ మహావాక్యము వచ్చిన సెక్షన్ లో ఇది కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు ఆత్మ అనియే ఉపాసించవలను ఉపాసించవలను అంటే ఆ విధంగా ఉపాసన అంటే దర్శించుట ఉపా దర్శించుటకే ఉపాసన అని పేరు ఆ విధంగా మీరు తెలుసుకుంటూ ఉండాలి ఎలాగా ఎలాగో చెప్తా చూడండి ఇప్పుడు ఘటము అన్నారు అయం ఘట ఇది ఘటము ఇది ఘటము అంటే ఈ ఘటము ఎక్కడ ఉన్నది బయట ఉన్నది అని ఇది బహిర్ముఖ దృష్టి ఘటము బయట ఉన్నది దేనికి బయట ఉన్నది దేహానికి బయట ఉన్నది దేహానికి బయట ఉంది అందుకోసం దేహంలో అది భూసాయించిందని నేనేం అంటలా దేహానికి బయటే ఉంది కానీ నీ జ్ఞానానికి బయట ఉందా నీ జ్ఞానానికి బయట ఉంటే ఇది ఘటము అని ఎలా అనగలుగుతాడు అనలేడు కదా నీ జ్ఞానంలో అంతర్గతమైందా లేకపోతే నీ జ్ఞానానికి కూడా బయటే ఉందా జ్ఞానంలో అంతర్గతమైందా ఓకే అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్నడు కదా చెప్పండి మీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఘట జ్ఞానము ఘట దేశమునందు కలుగుతుందా హృదయ దేశమునందు కలుగుతుందా హృదయమునైతే కలగదు కదా చాలా బాగా చెప్పారు కరెక్ట్ ఘట జ్ఞానం ఘట దేశంలో కలగదు హృదయ దేశంలో కలుగుతుంది ఎందుకంటే జ్ఞానం ఘటన ఉన్నదోటి ఉండదు హృదయంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఘట జ్ఞానం ఎక్కడుంది హృదయంలో ఉంది చాలా బుద్ధిమవుతుంది నేను ఇంకో ప్రశ్న మంచిగా విధానంగా అతి తెరగేశాడు జ్ఞా ఘట జ్ఞానం హృదయంలో ఉన్నది ఓకే అది ఒకే వికే జ్ఞానంలో విషయమయ్యే ఘటం ఎక్కడున్నది బయట ఉన్నట్టు కనపడుతుంది కానీ అది కూడా ప్రదేశంలో జాలంలో విషయమై జ్ఞానాంతర్గతమైన ఘటం గురించి అడుగుతున్నాను మనం జ్ఞానాంతర్గతమైన ఘటము ఇప్పుడు ఆ హీరో గారు ఎక్కడున్నారు ఫిలిం నగర్ లో ఉన్నారు సరేనండి హీరో గారు ఫిలిం నగర్ ఉన్నారు మన ఫిలిం ఉన్న హీరో గారు ఎక్కడున్నారు ఉన్నారు కదా ఇక్కడే ఉన్నారు ప్రకాశంలో ఉన్నారు కాబట్టి మీకు జ్ఞానంలో విషయమయ్యే ఘటము కూడా అంటే అర్థమైన తెలిసిన ఘట జ్ఞానం అంటే అర్థమైతే తెలిసిన ఘటాకారముగా అవచ్ఛిన్నమైన జ్ఞానానికే ఘట జ్ఞానానికే జ్ఞానమేది ఘటాకారాన్ని పొంది ఇప్పుడు ఈ ఘటము అది మర్చిపోయాడు పక్కన పెట్టేశాడు వెంటనే డ్రాప్ అయిపోతుంది కదా అది చెట్టు అన్నాడు ఇంతకు ముందున్న ఘటం ఏమైంది పోయింది జ్ఞానం కొత్తగా వచ్చిందా లేకపోతే అంతకుముందు ఏ జ్ఞానము నందు ఘటం ఇప్పుడు అదే జ్ఞానము నందు ఘటం చెట్టు ప్రకాశిస్తాడు అంటే అర్థం ఏంటండి ఈ ఘటము చెట్టు ఇవన్నీ కూడా ఆ జ్ఞానంలో ఉంటాయి దే ఆర్ దే ఆర్ దే సైన్ ఉంది ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆ తెలివిలో ప్రకాశిస్తూ ఉంటాయి తెలివికి బయట ఏదీ ఉండదు తెలివిలో అంతర్గతంగానే ఉంటుంది పటపటాది ప్రపంచం అంతా కూడా తెలివి అంతర్గతమై ఉంటుంది కాబట్టి దృశ్యం అంతా కూడా దృక్కునందు ఉంటుంది దృక్కునందు ఉంటుంది మీరు చూసే సినిమా తెరమీద ఉంటుందా మీలో ఉంటుందా మీలో ఉంటుంది తెర మీద ఉన్నట్లు కనబడుతుంది కానీ నేను ఉంటున్నాను కాబట్టి దృశ్యమంతా కూడా దృక్కునందు ఉంటున్నావు దృశ్యము దృక్కు లేకపోతే దృశ్యము లేదు కానీ దృశ్యము లేకున్నా దృక్కు ఉంటుంది సో ఈ దృశ్య జగత్తు దేని ఎందు ప్రకాశిస్తోంది నా ఎందు ప్రకాశిస్తోంది ఎక్కడ ప్రకాశిస్తోంది నా చూపులో నా వినికిలో ప్రకాశిస్తోంది ఓకే నా చూపులో ఉంది అంటే చూపులో ఉంది అంటే అర్థం ఏమిటి మనస్సులో ఉంది అని అర్థం బుద్ధి ఎందు ఉన్నది అవున చూసీది బుద్ధియే కమి ద్వారా చూసీది ఏది బుద్ధి చెవి ద్వారా వినేది ఏది బుద్ధి కాబట్టి చూపులో ఉన్నది బుద్ధి ఎందు ఉన్నది అంచేతనే ఈ బుద్ధి తన లేదు ఎక్కడో ఉందనుకోండి ఎదురుకుండా ఉన్నా మీరు చూడనే చూడరు ఇలా చూస్తున్నాను నేను నా ఉద్యమం ఢిల్లీలో ఉంది ఇప్పుడు నేను ఎదురుకుండా ఉన్నా ఆయన చూస్తున్నానా ఢిల్లీని చూస్తున్నానా ఢిల్లీని చూస్తున్నా ఎదురకుండా ఉన్నా ఆయన చూడనేటలేదు తల్లి తెరిచు కూడా నేను ఎప్పుడైనా ఎవరైనా చెప్తుంటే మీరు మీ మనస్సు ఎక్కడికో పోతూ ఉంటుందో ఆయన గట్టిండ పోతూ ఉంటుంది మీరు వెన్న వినరు ఎందుకంటే ఆయన చెప్పేది మీరు వింటలేదండి మీరు ఢిల్లీ ఢిల్లీలో ఉన్నదా అని నేను వింటున్నారు కదా కాబట్టి తీ ఉన్నది బుద్ధి ఎందు ఉన్నట్లే ఉన్నది బుద్ధి ఉన్నది ముక్కులందు ఉన్నది బుద్ధి ఉన్నది ఏమన్నా ఇది వాసన అని ముక్కు చెప్తుందో బుద్ధి చెప్తుందా బుద్ధి చెప్తాడు ముక్కు ద్వారా చెప్తుంది అలాగే లడ్డు చాలా బాగుంది అని నాలుగు చెప్పదు బుద్ధి చెప్ ఇది వేడిగా ఉందని బుద్ధి చెప్తుంది చర్మం చెప్పదు కాబట్టి దృశ్యములన్నీ ఇంద్రియానుభవముల రూపంగా బుద్ధి అందే ఉన్నది ఈ జగత్తు కూడా బౌద్ధిక జగత్తు బుద్ధి ఉంటుంది ఆ బుద్ధిలో వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధిలో మెరుగెత్తండి నేను ఈ శంకరంలో దృష్టాంతం చెప్పాను ఈ గోడ మీద ఒక పెద్ద మహానగరము యొక్క బొమ్మ పెట్టారు గోడ మీద మహానగరం యొక్క బొమ్మ పెట్టారు దాని ఎదురుగా అద్దం పెట్టారు ఈ సూర్యని యొక్క కాంతి అద్దంలో పడి ఆ మహానగరము అద్దంలో ప్రకాశిస్తాం అర్థమైందండి ఇప్పుడు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీకుల్యం ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ అద్దములో మహానగరం ప్రకాశిస్తోంది కదా ఆ మహానగరాన్ని ప్రకాశింపజేసేది ఏ అద్దంలో ఉంది మహానగరం అద్దంలో ఉంది అద్దంలో ఉన్న నగరాన్ని గురించి చెప్తున్నా ఓకే ఈ అద్దంలో ఉండే మహానగరాన్ని ప్రకాశింపజేసేది ఎవరు అద్దమా సూర్యుడా సూర్యుడు అవునా ఏమండ బుద్ధి ఎందుండే జగత్తును ప్రకాశింపజేసే సూర్యుడే ఆత్మ కాబట్టి చూస్తున్నాము అంటే ఆత్మవే ఆత్మచైతన్యమే చూడబడేది కాదు ముఖ్యం చూపు కాదు ముఖ్యం చూడబడేదాని చూస్తున్న చూపుకు వెనుక ఓ చూపు ఉన్నది అది ఆత్మ అది నువ్వు దర్శించు ఆత్మేకేవ ఉపాసీత ఈ ఉడబడేదాని యొక్క రంగు రుచి దాని రంగుకి దాని నామరూపాలకి నువ్వు ఆకర్షణ వుద్దు ఉడబడేదానిలో సారము లేదు ఆ చూపులో చి కూడా స్వతహాగా ప్రకాశించేదేమీ కాదు అర్థంలాంటిది చూపు చూపు చీపు వెనకాల ఉండే బుద్ధి కూడా అర్థము వంటి ఉండదు ఆ బుద్ధి అనే అర్ధాన్ని ప్రకాశింపజేసే చైతన్యం ఏది తనదో దాన్ని పట్టుకో అదిగే పరమాత్మ ఆ విధంగా దర్శించటం ఇది నేర్చుకో కాబట్టి ఇదిగో తెలివి నా స్వరూపము ఈ జగత్తు ప్రకాశిస్తోంది జగత్తు నా ఇందే ప్రకాశిస్తోంది ప్రాత ప్రాత హృది సంస్ఫురదాత్మతత్వం నిద్రలేస్తూనే నా హృదయంలో ప్రకాశించే ఆత్మస్వరూపాన్ని నేను దర్శిస్తున్నాను సో ఈ జగత్తంతా కూడా ఆత్మ చైతన్యం మనందే ఉంటుంది సో ఆ విధంగా జగత్తును ప్రకాశింపజేసేటువంటి ఆ వెలుగు అది నా స్వరూపమే ఆత్మేత్య ఉపాసీత ఆ విధంగా మీరు దర్శించండి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి అది బ్రహ్మసూత్రమునకు దృష్టాంతం ఏ వాక్యం అయితే ఆ పరబ్రహ్మను సూచనగా చెప్పిందో దానికి దృష్టాంతం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వేదాహమేతం పురుషం మహాంతం అని మంత్రం చెప్తారు వేదాహమేతం నేను ఆ ఆత్మస్వరూపాన్ని పరమాత్మను తెలుసుకున్నాను అది కూడా బ్రహ్మ సూత్ర బ్రహ్మను సూచనగా చెప్పే వాక్యము ఇటువంటి వాక్యాలు కోపం వల్లుగా ఉంటాయి అజాయమానో బహుధి పుక్కునే లేదు కానీ అనేక రూపాలుగా పుడుతున్నాడు బంగారం పుట్టడం లేదు కానీ నెక్లెస్ గా కంకణంగా హస్తాభరణాలుగా అనేక రకాలుగా బంగారం పుడుతుంది పుట్టని బంగారం పుడుతుంది పారాడాక్సికల్ గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎన్నెన్నో వాక్యాలు ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్తూ ఉంటాయి విష్ణుదాసనామం పారాయణ చేస్తారు దాంట్లో క్షేత్రజ్ఞ అని నామం ఉంటుంది క్షేత్రజ్ఞ నామం ఉంటుంది క్షేత్రం క్షేత్రజ్ఞ ఏ వచ అని ఉంటుంది ఏమిటి క్షేత్రజ్ఞ అంటే ఏమిటి మరి తెలుసుకోవద్దా విష్ణుసాసనామం ఈ మూల నుంచి ఆ మూలాక హడావిడిగా పారాయణ చేసేస్తే ఏమైనట్టు మొట్టమొదటి నామం ఏంటి విశ్వం అని ఉంటుంది తెలుసుకోవద్దా తెలుసుకుంటే అదే చాలు ఋషిభిర్ బహుభా గీతం సో ఆ పరమాత్మతత్వాన్ని అనేక సందర్భాలలో మహర్షులు క్షేత్ర క్షేత్రజ్ఞ రూపంగా వర్ణించుకునే ఉన్నారు దీన్ని ఆ విధంగా దాన్ని స్థితించి ఆ తరువాత క్షేత్రాన్ని ఆయన వ్యాఖ్యానం మొదలు పెడతాడు అది రేపటికి మనం పూర్ణి నమో